స్మృతిస్ లీనం ద్రుమో తస్మాశేషతో వాసనాస్త్రంస్థిత తర్వాత సాే తద్బీజం ప్రరోహతి అస్పష్టం ప్రతిభాసతే ఇప్పుడు ఇక్కడ ఈ చర్చ ఎలా ఉందంటే జాగ్రదవస్థలో మనకు అనేకత్వము అనుభవానికి వస్తుంది నానాత్మము అనుభవానికి వస్తుంది తర్వాత దేని బీజము ఈ నానాత్మమునకు బీజము అవ్యక్తము నానాత్మము వ్యక్తము మేనిఫెస్ట్ అవ్యక్తము అన్మానిఫెస్ట్ అది బీజం ఆ బీజము మనకు సుశుప్తి అన్న అనుభవానికి వస్తుంది అని మనం చూసాం ఆ పై శ్లోకం అదే జాగ్రత్త అవస్థలో అనుభవానికి వచ్చే నానాత్వము ద్వంద్వములు తత్ప్రయుక్తమైన రాగద్వేషములు వీటన్నిటి యొక్క బీజమే అవ్యాకృతము అది మనకి సుశుప్తియు అనుభవానికి వస్తుంది అది చూసాం కదా ఇప్పుడు ఈ చర్చ బాగానే ఉంది కానీ ఒక సంగతి మర్చిపోకూడదు అదేమిటంటే జాగ్రత్త అవస్థలో నామరూపములు వ్యాకృత నామరూపముల అనుభవానికి వచ్చేప్పుడు ఆ మూలమునందు చైతన్య ప్రతిఫలనము ఉన్నది ఆ సంగతి మర్చిపోకూడదు చైతన్య ప్రతిఫలనము లేని జాగ్రత్త ఉండదు ఇప్పుడు సినిమా బాగా నడుస్తోంది ఎలక్ట్రిసిటీ పోయిందంటే కుదురుతుందండి కుదరదు సినిమాలో మీకు ఏ దృశ్యాలైతే ఉంటాయో ఆ దృశ్యములన్నింటికీ మూలంలో ఏముంటుంది చైతన్య ప్రకాశం ఉంటుంది అలాగే జాగ్రత్త అవస్థలో అనుభవానికి వచ్చే నానాత్వము ద్వంద్వములు కాబట్టి తత్ప్రయుక్తములైన రాగద్వేషములు కామ క్రోధాదులు ఇవన్నీ కూడా ఆ చైతన్య ప్రతిఫలనము ఉండబట్టియే మనకు అనుభవానికి వస్తూ ఉన్నాయి ఓకే బాగుంది అయితే మరి సుషుప్తి ఎందు అవ్యాకృతము ఉన్నది బీజం దాని మూలి ఈ వ్యాకృత నామ రూపంలో వచ్చే ఆ అవ్యాకృతము కూడా చైతన్య ప్రతిఫలనముతో కుండియే ఉంటుంది సపోజ్ మీరు ఆలోచించండి అవ్యాకృతము సుశుక్తి చైతన్యం లేదనుకోండి అప్పుడు మీకు సుశుప్తి ఏమీ తెలియదు అని తెలిసేందుకు అవకాశం ఉండదు సుశుక్తి ఎందు ఏమీ తెలియకపోవట కూడా ఒక అనుభవమే అది అనుభవం అది ఇప్పుడు సుశుక్తిలో ఏమీ తెలియదు అనేది శూన్యమా అనుభవమా అనుభవం జాగ్రత్తలో అనేకం తెలుస్తూ ఉంటాయి అది అనుభవం ఎప్పుడు కూడా అనుభవము చైతన్యము లేదే కుదరదు చైతన్య ప్రకాశం ఉన్నప్పుడు మాత్రమే మీకు అనుభవము సంభవమవుతుంది కాబట్టి జాగ్రత్తలో ఉండే నానాత్వ అనుభవమైన దానికి బీజమైన సుసు ఎందలే అవ్యాకృత అనుభవమైన చైతన్య ప్రతిఫలనము ఉన్నప్పుడు మాత్రమే సంభవమవుతూ ఉంటాయి తెలిసిందండి ఆ మాట చెప్తున్నారు అదే ఆ శ్లోకంలో విద్యారణ్య స్వామి యొక్క ప్రతిపాదన అలాగే ఉంటుంది ఆ శ్లోకాలు అలాగే ఉంటాయి దాన్ని వ్యాఖ్యానం చేస్తే నా భాష కూడా అలాగే ఉంటుంది నీకు పోతేనే కదా సో శ్లోకం ఇంకోసారి అందాం ప్రాభా విస్పష్టం ప్రతిభాసతే మీకు అర్థమైందా పంచదృష్టి చెప్పడం మానేసి మాఘపురాణం దగ్గరికి జనాలు వెళ్ళిపోవడానికి కారణం మీకు అర్థమైందా వైదేడు నాకు పంచదృష్టి అంటే ప్రేమ ఎందుకంటే ఓ రోజునే సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం నరసరావుపేట దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో ఒక స్వామి ఒక మహాత్ముడు అక్కడ గుడిలో పంచదృషి పాఠం చెప్పారు ఇప్పుడు మనం చెప్పుకుంటుందంటే అప్పుడు బెల్లంకొండ రామరాయ కవి గారు ఆయన ఇంకా కవి కాలేదు బెల్లంకొండ రామరాయ ఆయన పేరు నామం పెట్టుకుని ఉండేవారు వైష్ణవుడు నామం నామధారి సో నామం తెలుగు పదం నామం ఇప్పుడు నామం తెలుగు పదం దాన్ని అమ్మ సమాసం చేయకూడదు త్రిపుణి అన్నారు నామం పెట్టుకునే ఆయన ఏమిటి గుళ్ళో ఏదో అవుతూ ఉంది అలా వచ్చి కూర్చున్నారు కూర్చుంటే ఆయన బుద్ధిమంతుడు కనుక లేచి వెళ్ళిపోలేదు చాలా మంది వచ్చి కూర్చుని ఏమిటో చెప్తున్నా నేను వెళ్ళాము వచ్చి కూర్చుని ఐదు నిమిషాలు ఇంతలో వెళ్ళిపోతాను నాకు శివాలం రాష్ట్రంలో దంపడుతూ ఉంటుంది వాళ్ళు దేవాలయానికి వస్తా అందులో వెంకటేశ్వర స్వామి దేవాలయం అక్కడికి వచ్చి అక్కడ నాలుగు గుంజీలు తీసి తీర్థం ప్రసాదం కూర్చుని బయటకు వస్తారు బయటకు వచ్చి ఏమిటి ఇక్కడ ఏదో వాగుతున్నాడు చూద్దాం ఏమిటో అని చెప్పేసి వెంకటేశ్వర మహాత్మా ఇవ్వడం చూస్తుందేమో అని అలా వస్తారు నాకు వచ్చి కూర్చుంటారు కూర్చుని సరిగ్గా ఐదు నిమిషాలు అయిన తర్వాత ఈ భగవద్గీత క్లాసు వాళ్ళకి అనుకూలం కాదు సో ఆయన బుద్ధిమంతుడు లేచి వెళ్ళిపోలేదు అలా కూర్చుంటారు కూర్చున్నాయన ఆయనకు నచ్చింది పాఠ మొన్నాడు మళ్ళీ వచ్చారు ఆ మొన్నడు వచ్చారు ఆ మర్నాడు వచ్చారు ఆ స్వామి అప్పట్లో స్వాములు ఒకట పనులు ఉండేవాడు అక్కడ నెలలో రెండు నెలలో పనులు ఉండడు ఆ పాఠం చెప్పిన కాలం అంతకాలం ఆయన వచ్చారు ఆ స్వామిని వేరే ప్రైవేట్ గా కలిసి ఇంకో గ్రంథం ఏదో అధ్యయనం చేశారు ఇంకా అప్పటి నుంచి ఆయన అద్వైతాన్ని పట్టుకున్నారు నామం అలాగే ఉంది నామం చనిపోయింది నామం చెడిపోయే కలెదు నామం ఉండొచ్చు నామాన్ని చూసి మనం ఏదైనా కంగారు కూడా కనలేదు ఆయన ఫోటో ఉంది అందుకోసం చెప్తున్నాను ఆయన ఫోటో పూజ స్వామీజీ ఉన్నప్పుడు రాఘవర్ణని ఒక సజ్జ రూపేవారు ఈ ఊళ్ళో ఒకసారి రాఘవం వచ్చారు నేను స్వామిజీ పక్కన కూర్చున్నాను స్వామిజీ నాకు పనితీరు చేశారు అతను రాఘవర్ణని మన ఆ నామను చూసిన ఒక కంగారు పడకు అతను అని చెప్పాడు కాబట్టి తెల్లం కొండవారు పంచదశి యొక్క మహిమా స్థితి సో ఇప్పుడు పలు వచ్చారు సాభాసం బీజం ీ ప్రో అతాసం ప్రతిభాసతే తీజం నామత్మకమైన జాగ్రదవస్థయొక్క బీజము విత్తు అనగా Oui. Mysterie, -t -t ే ప్రతిఫలనం శాంతి కూడి ఉన్నది కాబట్టి సాభాసమేవా అంటే చైతన్య ప్రతిఫలనముతో కూడి ఉన్నదిగానే బుద్దిగా ప్రరోహతి అంకురించుచున్నది దీన్ని జాగ్రత్తగా బుద్ధికి తెచ్చుకోవాలి కష్టమేం కాదు మీరు నిద్రలేస్తారు ఒకటి నిద్రలేచాడు నిద్రలేస్తూనే ఎవళ్ళు నిద్ర ఏమిటి నిద్ర లేచింది బుద్ధి నిద్ర అంతవరకు నిద్రపోయిన బుద్ధి అప్పుడు నిద్రలేదు బుద్ధి నిద్రలేవడం అనగానేమి ఇది నా ఇల్లు ఈమె నా భార్య వీళ్ళు నా పిల్లలు అంటే అర్థమేటి ఇది నా భార్య అంటే అర్థమేటి ఇవి నాకు చెప్పినట్టు వినాలి అని ఇది నా భార్య అని వాక్యం చూసి మీరు సరళంగా అనుకోద్దు దాంట్లో చాలా గజ దాంట్లో చాలా లోతైన అర్థం ఉంటుంది అని వీడు ఇవి నా భార్య అన్నాడంటే ఇవి నేను చెప్పినట్టు ఈమె నా చెప్పిన మాట వినాలని నేను అపేక్షిస్తున్నాను ఇచ్చే ఆమె వెంటనే పైకి ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది ఆ సైలెంట్గా అర్థం ఏమిటంటే నువ్వు అలా నేను చేసి నేను చేస్తానని దాని అర్థం జీవితాలు అలాగే ఉంటాయి వీళ్ళు నా పిల్లలు అంటే అర్థం ఏమిటి వీళ్ళు నా చెప్పిన మాట వింటారు వినాలి వింటారు అర్థం వాళ్ళు డైరెక్ట్ గా ఓపెన్ గా నీ చెప్పిన మాట మేము వినము అని చెప్తూ ఉంటారు ఇదంతా ఎక్కడుంది బుద్ధిలో మనం అనుకుంటాం ఇదంతా బయట ఉందని బయట లేకుండా ఆ బయట అనే మాట కూడా బుద్ధిలోనే ఉంది లోపల బయట బుద్ధిలోనే ఉన్నాయి ఆ బుద్ధి రూపముగా ఆ సుశుక్తి బీజమే అంకురిస్తుంది అంకురించిందంటే ఎప్పుడైనా చిక్కుడు గింజ పాతినప్పుడు ఆ అంకురించింద చూసారా ఆ బింద గింజ పొగుతుంది చిన్న అంకురం వస్తుంది చాలా స్మూత్గా మెత్తగా ఉంటుంది అది అలా చూస్తుండగా తేగ ఆకులు పువ్వులు కాయలు వస్తాయి అవన్నీ అవన్నీ ఆ బీజం నుంచే వస్తాయి ఇంతకీ చైతన్యం మాట ఏమిటి మరి చైతన్యం ఉంది కాబట్టి ఇదంతా నడుస్తుంది కాబట్టి సుశుద్ధిలో నామరూపాలు లేవు గాని చైతన్యం లేకపోలేదు చైతన్యం ఉండనే ఉన్నది కాబట్టి ఆ చైతన్యముతో కూడిన అవ్యాకృతము బుద్ధి రూపముగా అంకునిస్తోంది ఆ చైతన్యం వల్ల ఉండనే ఉంటుంది ఇప్పుడు సినిమాలో ఆ ప్రకాశం ఉంటుంది ఆ దృశ్యం నుంచి ఈ దృశ్యము ఈ దృశ్యం నుంచి మరో దృశ్యము అలా వస్తూ ఉంటాయి వెనకాల ప్రకాశం మాత్రం అలాగే ఉంటుంది దీంట్లో రహస్యం ఏంటంటే మీ దృష్టి ప్రకాశం మీద ఉండదు అదృశ్యముల మీద ఉంటుంది తర్వాత సస్పెన్స్ సినిమా అయితే తర్వాత ఏమవుతుంది అని కంగారు పడుతూ ఉంటారు అక్కడ తర్వాత అనేది సినిమాలో తర్వాత అనేది ఏమి మీ బుద్ధిలో ఉంటుంది తెర మీద తర్వాతే ఉంటుందండి తెర మీద నెక్స్ట్ ఏ ఉండదు వాట్ నెక్స్ట్ తెర మీద ఉండదు మీ బుద్ధిలో టైం వెంటనే చెట్టదు టైం తెర మీద ఉంటుందా మీ బుద్ధిలో ఉంటుందా గిరియారంలో ఉంటుందా టైమ్ మీ బుద్ధిలో ఉంటుందా బుద్ధిలో ఉంటుంది లోపల జైలు ఏమనుకుంటారంటే గిరియారంలో ఉంటుంది అనుకుంటారు గిరియాలో టైం ఉండదు టైమ్ మెంటల్ కేటగిరీ అని తెలుసుకున్నాడంటే వాడు వేదాంతి అయిపోతాడు వేదాంతైనా అవ్వాలి లేకపోతే ఫిజిసిస్ట్ అవ్వాలి ఫిజిక్స్ తెలుసుకోవాలి ఫిజిక్స్ తెలుసుకుంటే దాంట్లో టైం ఈజ్ ఎ మెంటల్ కేటగిరీ అని తెలుసు టైమ్ ఈజ్ ఎన్ ఇల్ అన్నాడు ఐన్స్టైన్ మహాశివుడు టైం ఈజ్ ఎన్ ఇల్ల్యూషన్ అన్నాడు శంకరుడు మాయా కల్పిత దేశ కాల కళ వీళ్ళకి ఏం తెలుసు వీళ్ళు కుర్రా కుర్రాళ్ళు వీళ్ళు కాల ఇది కాల విధ న పరమార్థ విధ అన్నారు వీళ్ళకి ఏం తెలుసు మొహం వీళ్ళకి తెలుసున్నదంతా వీళ్ళు కుర్ర కుర్రాళ్ళు వీళ్ళు ఇంకా అంతకంటే పరుషంగా అంటే బాగుంటుందని నేను అన్నాను వచ్చే ఎన్నిథింగ్ టైం అక్కడ ఉన్న బుద్ధి ఎందు ఉంటుంది కాబట్టి దేశము కాలము కజాలిటి కారణకార్యభావము ఇవన్నీ కూడా బుద్ధి ఎందు ఉంటాయి ఆ బుద్ధిలో అనుకూరిస్తాయి ఎక్కడి నుంచి అనుకూలించే అవ్యాకృతం నుంచి అనుకూరిస్తాయి లో ఎప్పుడు ఆ చైతన్య ప్రకాశము అలా ఉండనే ఉంటుంది అత ఇందువలన బుద్ధం బుద్ధియందు చైతన్య ప్రతిఫలనముస్పష్టం సుస్పష్టముగా ప్రతిభాసతే ప్రకాశించుతున్నది ఇప్పుడు తెలివి వస్తూనే బుద్ధిలో చైతన్య ప్రతిఫలనము చక్కగా ప్రకాశిస్తోంది అని మనకు ఎందుకు తెలుస్తోంది అన్ని తెలుస్తున్నాయి కనుక తెలివి అన్ని తెలుస్తున్నాయి అంటే ఆ తెలివి యొక్క ప్రకాశము ఉంది అని మనకి సుస్పష్టం కానీ తెలివి వస్తూనే చైతన్య ప్రకాశము ఉన్నది అనే అనుభవం కలుగుతోంది అంటే రాకముందు కూడా చైతన్య ప్రకాశము ఉంది అని మనం అర్థం చేసుకోవాలి అతహ అంటే అది అతహ తెలివి రాకముందు అవ్యాకృతమునందు బుద్ధ బుద్ధిందూ చిరాసైతన్యప్రతిఫలముస్పష్టంగా ప్రతిభాసతే ప్రకాశించుచున్నీ చూడండి మీకు నేను రహస్యం చెప్తాను జీవితము ఒక మిరకిల్ ఒక ఒక మహిమాన్వితమైన విషయం కానీ మనం ఆ లైఫ్ ఇస్ అ మిరకిల్ అనే సత్యాన్ని మనం విస్ చేయకపోతాం దాన్ని విస్ చేయకుంటాం ఇప్పుడు దాన్ని పట్టుకోవడం కష్టం కూడా ఏమీ కాదు గిన్నెలు తోగుతున్నాడు గిన్నెలు తోగుకుంటారు కదా ఇప్పుడు మామూలుగా ధనవంతులు వెళ్ళవరైతే పని మనిషి పెడుతూ ఉంటారు ఆ పని మనిషి వస్తూ ఉంటుంది ఆ పని మనిషి మీద అజిమాయిసి గృహిణి చేస్తుంది ఈ గృహిణీ లేక పని మనిషి లేకపోతే వాడు ఒంటరిగాడు ఉన్న వాడే కొడుకుంటూ ఉంటాడు గిన్నెలు కదా గిన్నెలు తోగుంటున్నాడు గిన్నెలు తోగుకుంటుంటే మహాత్ముడు అడిగాడు ఏమయ్యా ఈ గిన్నెలు తోగుతున్నావు కదా దేనికోసం తోగుతున్నావు అని అండి అది వాడు చెప్పాడు గిన్నెలు తోవడం అయిన వెంటనే టీ తాగడానికి టీ తాగచ్చు అందుకోసం తోగున్నాం కదా గిన్నెలు అయిపోయిన వెంటనే ఉంటుంది టీ ఉంటుంది కాబట్టి గిన్నెలు తోగుతున్నంతసేపు వీడి దృష్టి ఎక్కడ ఉంటుంది గిన్నెలు తోవడం అయిపోయిన తర్వాత తాగబోయే టీ మీద కదా అంటే ఇప్పుడు వీడు వర్తమానంలో ఉన్నాడా భవిష్యత్తులో ఉన్నాడా భవిష్యత్తులో ఉన్నా కాల్పనికమైన భవిష్యత్తు అది భవిష్యత్ యథార్థం కాదుగా అది కల్పన కల్పనే ఉంటుంది కాబట్టి మనస్సుచే మనస్సుతో భవిష్యత్తును కల్పించుకుని దాంట్లో వీడు ఫిక్స్ అయిపోతుంది వర్తమానంలో గిన్నెలు తోమడం ఉంటుంది ఆఫ్ లైఫ్ ఓకే అయితే మరి గిన్నెలు ఎలా తోవాలి గిన్నెలు తోమడం తోమడం అయిపోయిన తర్వాత తాగబోయే టీ దృష్టితో తోమకూడదు మరి ఎలా తోమాలి గిన్నెలు తోమడము గిన్నెలు క్లీన్ అవ్వకు కొనకు అని తోమారనుకో వన్ స్టెప్ బెటర్ అది తప్ప ఎందుకంటే గిన్నెలు తోమడము karma clean అవ్వకుట ఫలం కాబట్టి మీరు కర్మను దేనికోసం చేస్తున్నట్టు ఫలము కోసం చేస్తున్నారు దాంట్ ఆల్సో మీరు ఈ మిస్టి మిరకిల్ అఫ్ లాయ్ కాబట్టి ఆ ఫలదృష్టి కూడా ఉద్దు శ్రీకృష్ణుడు ఈ వచనములు అవి అమృతము బంగారు అక్షరాలతో వ్రాయదగ్గ వచనములు కర్మణ్యే వాది కారుస్తే నన్ను నేను ఈ పాఠం చెప్తున్నాను కర్మయోగా పాఠం చెప్పాను వాళ్ళ పుస్తకం కూడా వచ్చింది నేను పాఠం చెప్తుంటే నన్ను ఎవరిలో అడిగారు లేకుండా కర్మ చేస్తా ఉండే అడిగారు నేను చెప్పాను నువ్వు యూరే బోన్ థాక్ యుదోన్ నో ఎందుకంటే ఫలం లేకుండా కర్మ చేయడం కుదరదు అనేటువంటి ఒక కండిషనింగ్ లో నువ్వు బతుకుతున్నావు యుదోన్ నో దూత్ నీకు సత్యం తెలియదు సత్యం తెలియకపోవడమే కాదు సత్యం తెలియదు అనే విషయం కూడా తెలియదు అదే అజ్ఞానం అంటే సత్యం తెలియకపోవడం అజ్ఞానం కాదు నాకు సత్యము తెలియదు అనే సత్యం అనే అనే విషయం వాడికి తెలియదు తాను అజ్ఞాని అనే సంగతి వాడు తెలుసుకో అది అజ్ఞానం ఈ నో డర్ నో దట్ హీ డెన్స్ నో ఈ రియల్ అజ్ఞానం మన జిజ్ఞాసు అంట కాబట్టి యు ఆర్ ఎ బ యూ డోంట్ నో కీప్ వాట్ శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలియదా ఆయన ఏమని చెప్తున్నాడు కర్మ పెట్టుకో కర్మ మీద మనస్సు పెట్టుకో కాలం మీద పెట్టుకోండి చెప్పాడో లేదా బుద్ధుడు కూడా అదే చెప్పాడు అయితే మరి గిన్నెలు తోమడం ఎందుకు గిన్నెలు క్లీన్ అవ్వకుండా కొరకు కాదు గిన్నెలు తోముట గిన్నెలు తోముట కొరకు మాత్రమే ఇప్పుడు తోలు చూడండి ఇంటి పై నుంచి గిన్నెలు అలా తోగుతూ ఉండండి మొబైళ్ళు ఆడవాళ్ళు కూడా నేను అలా తోగుతూ ఉంటాను గిన్నెలు తోగుతున్నప్పుడు ఆ ప్రెసెన్స్ గిన్నెలు తోముట తోముట కొరకు మాత్రమే అనే విధంగా మీరు ఎప్పుడైతే గిన్నెలు తోముతారో అప్పుడు ఆ ప్రెసెన్స్ ఇందాక మన రామచంద్రయ్య గారు ఏ ఉనికి గురించి మాట్లాడారో ఆ ఉనికి మీకు అనుభవానికి వస్తుంది ఆ ఉనికి ఎందుకు ఉండవు నామరూపములు లేని ఉనికి మీకు అనుభవానికి వస్తుందండి ఆ ప్రెజెన్స్ మీకు అనుభవానికి వస్తుంది దట్ ప్రెజెన్స్ ఇస్ ఎ మెరకల్ యు ఆర్ ఆల్రెడీ ఫ్రీ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ ది మైండ్ మైండ్ ఎప్పుడు కూడా భవిష్యత్తుని కల్పన చేసుకుంటూ అలా గంతులు వేస్తూ ఆ మైండ్ పెట్టేటువంటి బంధం నుంచి మీరు ఫ్రీ అయిపోయేటప్పుడు కాబట్టి వర్తమానంలో మనం మనం సినిమాకి వెళ్లి సినిమా దృశ్యాలన్నీ చూసి బయటపడతాం తప్ప ఆ ప్రకాశాన్ని మిస్తే అలాగే జీవితం సినిమా సినిమాకి సరిపడుతుంది సినిమాలో దెబ్బ టి హోట్ చేస్తుంది మీరు దృష్టాంతాన్ని సరిగ్గా సినిమాకి వెళ్లేది దృశ్యాల కోసమే వెళ్తారు కాబట్టి కొన్ని సరిపడి జీవితంలో మీరు ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఆ మెరకల్ ఆఫ్ లైఫ్ మిస్ అయిపోయేటువంటి అవకాశం ఉంది అలాగే మిస్ అయిపోతుంది అలా మిస్ కావద్దు అంటే సావధానులై ఉంగుట జాగరూకులై ఉంటే వర్తమానం జాగరూ కథ ఫ్లాస్ అవుతుంటే ఫ్లో ఆ ప్రవాహం జాగరూ కథ నడుస్తుంటే ఆ నడక ఎడల జాగరూ కథ సాధానత వెళ్తే వాడు సావధాన సావధాన అంటూ ఉంటారు కబుర్ లేకుండా ఉంటారు తర్వాత పెళ్లికి వెళ్లి దేనికి అక్షత్రం వేసేయడం లభించేటువంటి బసల కోసం ఆ భార్యాభర్త వాళ్ళని చూడటం వాళ్ళని హృదయపూర్వకంగా ఆశీర్వదించడం అన్నది ఉండనే ఉండదు అంచేతనే పెళ్లి పేరు చెప్పి ఈ బంధువర్గం అనేటువంటి ఈ స్తోంబ ఈ పోగేయటం బస్సుల్లోను కార్ల్లోనూ మోటార్ సైకిళ్లు లేదా వీళ్ళందరూ వచ్చేయటం వీళ్ళు భోజనాల కోసమే వస్తారు వీళ్ళని ఎవరినే అసలు పిలవాల్సిన అవసరమే లేదు నన్ను అసలు పత్రికలు ప్రచురించడం కూడా అనవసరం అవసరమైన వాళ్ళకి ముఖత చెప్పేస్తే సరఫ వాళ్ళు వస్తారు భోజనాలు పెళ్లి కూర్చుని పెళ్ళికొడుకుని ఆశీర్వదిస్తారు భోజనాలు చేస్తారు వెళ్తారు ఈ మ్యూషన్స్ అంత పోతుంది వచ్చిన వాళ్ళు పెళ్లి కొడుకుని పెళ్ళి కూతురిని చూసి ఆ మంత్రాలు విని దాన్ని ఆస్వాదించి ఆ దృశ్యాన్ని ఆస్వాదించి హృదయపూర్వకంగా ఆశీర్వదించి వెళ్తే దాయ్ ఇన్ ఇట్ దేవిటి తొంభ పొంద వద్ద వేరే సంగతి కనుక ఆ చైతన్యము ఆఫ్ దాట్ ప్రెసెన్స్ దాన్ని అవేర్నెస్ అన్నారు అంటే ఆ ప్రెసెన్స్ వాకింగ్ మెడిటేషన్ అని ఉందండి మీరు మరి అభ్యాసం చేస్తే చాలా బాగుంది వాకింగ్ మెడిటేషన్ అంటే నడిచేప్పుడు ప్రతి అడుగు మీరు తెలుసుకుంటూ నడవాలి ఎలా తెలుసుకుంటారు అడుగుని అడుగు వేసినప్పుడు స్పర్శగా ఉంటుంది కదండి భూమితో స్పర్శగా ఆ స్పర్శ ఎడల సాధానులై అడుగులు వేస్తూ నడుస్తాను చూస్తూ నడవాలండవై చూస్తూ దారిని దారి తెలుస్తూనే ఉంటుంది అంటే దారిలో నడవడానికి ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది మైండ్ చాలు ఫైవ్ ఆఫ్ ది మైండ్ దారిని చూసుకుంటూ అడుగులు వేస్తూ ఉంటుంది నడిచేప్పుడు మొత్తం మైండ్ అంతా పెట్టి నడవరు కదా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను మీ సావధానతంతా కూడా ఆ నేల మీద మోపినప్పుడు ఉండే స్పర్శ ఆ స్పర్శను తెలుసుకుంటూ నేను నడవండి యూ డిస్కవర్ ద మిరటిల్ ఆఫ్ ప్రెసన్ ఆ ఉనికి యొక్క మహత్వాన్ని మీరు ఇందాక మన రామచంద్రయ్య గారు ఉనికి గురించి మధ్య చెప్పారే అది మీకు అనుభవానికి వస్తుంది కమ్స్ ఎక్స్పీరియన్స్ ఆ విధంగా వెర్ఫుల్నెస్ అంటారు వేదాంతులు వేర్ఫుల్నెస్ బౌద్ధులు ఏమంటారు అంటే దాన్ని మైండ్ ఫుల్నెస్ అని అంటారు వాళ్ళ వాళ్ళ పదజాలం అలా ఉన్నది వీళ్ళైనా ఇంగ్లీష్లోకి మార్చుకున్నదే వాళ్ళు ఇంగ్లీష్ లోకి మార్చుకున్నదే ఒరిజినల్ సంస్కృత భాష కూడా వాళ్ళు సావధానత వాళ్ళు ఉంటారు దాన్ని మైండ్ కింద మార్చుకుంటారు మనం సావధానతరం అవేర్నెస్ కింద మనం మార్చుకుంటాం కాబట్టి ఆ చైతన్య ప్రతిఫలనము అనేది ఎప్పుడూ నిద్రయంలో ఉంటుంది తెలుగు వచ్చినప్పుడు ఉంటుంది ఆ చైతన్యం యొక్క ప్రకాశము ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది ఆ వెలుగు ఎక్కడికి పోదు అది నిత్యము ఉంటుంది ఈ విషయాన్ని గుర్తి రింగుతయే జ్ఞానము మోక్షము మీరు గుర్తి ఆ మహిమ మీకు అనుభవానికి వస్తుంది ఒక శాంతి శాంతి రూపమైన ఆనందము అనుభవానికి వస్తాయి మీకు జీవితము ప్రతిరోజు మిరకిల్ చెప్పడం కాదు చేతున్నాక చేత కాకపోకు రూపంగా చెప్పడానికి కష్టం అవుతుంది ఇప్పుడు తెల్లవారిందనుకోండి ఇట్స్ ఎ ఫ్రెష్ డేవండి ఆ పూట టిఫిన్ ఏమిటి ఏమిటంటే చూద్దాం ఇంకా బాగే టైం ఉంది కదా ఆ టైం వచ్చేపటికి ఆ టిఫిన్ మనం ఎక్స్పెక్ట్ చేసిన టిఫిన్ వచ్చిందనుకోండి మెరక్కి మీరు ఎక్స్పెక్ట్ చేసిన టిఫిన్ వస్తే మెరకులేముందండి ఈవేళ కూర ఏం చేయమంటారు అని అమ్మగారు వచ్చి అడిగారు అనుకోండి గంటలకు ఉదయం వంకాయ కాలం పెట్టు కూర చేయి అని అన్న ఆయన అన్నారు పన్నెండింటికి భోజనానికి కూర్చుంటాడు తెలీదునో మెరకులు వంకాయ కాలం పెట్టి కూర వండిస్తున్నాడు తెలియదు మిరక్ సపోజ్ ఈయన చెప్పలేదు ఆమె అడగలేదు ఒకవేళ ఆమె అడిగినా నీకు తోచిన విధంగా చెయ్యి అని ఈయన అని ఊరుకున్నట్టు ఆయన భోజనాలు కూర్చున్నట్టు ఏ కూర పడుతుందో తెలియదు దాన్ని అన్సెప్ట్ ఏంటి ఏదో కూర ఉంటుందనే తెలుస్తుంది తప్ప ఏ కూర తెలియదు తెలియాల్సిన అవసరం లేదు తెలియకపోవడంలోనే ఒక శోభ గలదు ఎలా ఉంది ఇది తెలియకపోవడంలోనే ఒక మహిమ ఒక శోభ కలదు ఆమె కూర వడ్డించింది ఓ ఒకే కారం పెట్టి కూర లైఫ్ మీరు అనుకోని విధంగా ఎవరో తలుపు తట్టారు తలుపు తీశారు మహావిద్వాంసులు నిలబడి ఉన్నాడు అయా దయచేయండి ఆయన కూర్చోబెడతారు మాట్లాడతారు ఆయన ఏదో సత్కారం చేసి పంపిస్తారు మీకు జీవితంలో ఉండే ఈ మహిమను ఈ సెల్ ఫోన్ పాటు చేసి పెట్టే ఇంత జీవితాలకు పూర్వం కాకి కావు అంటే ఎవరో బంధువులు వస్తారేమో అని ఒక ఉత్సాహంతో ఎదురు చూసి ఉత్సాహంతో వాళ్ళు వాడేవాళ్ళు మొత్తానికి లైఫ్ ఈజ్ అక్టర్ ఎప్పుడు మీరు వర్తమానంలో ఉంటేనే మీరు భవిష్యత్తులో మీరు తొంగు చూసే ప్రయత్నం చేస్తూ ఉంటే దాంట్లో ఎన్ని దోషాలున్నాయో చెప్పంటారా ఈ భవిష్యత్తు తెలుసుకోవడానికి అవకాశం ఉంది అనే ఒక భ్రమ మీకు కలుగుతుంది ఆ తెలుసుకోవటం మనకి జాతకాలు కానీ వాడికి ఎవరో జాతనంను అనే ఒక అంధవిశ్వాసంలో మీరు పడిపోతారు వాడికి తెలుసున్నది ఏమీ లేదు సున్నా కానీ వాడికి ఎదురు తెలుసుందని మీరు అనుకుంటూ ఉంటారు ఆ అంధవిశ్వాసంలో పడిపోతారు మీరు తర్వాత లైఫ్ ఇస్ ఎ మిరకెల్ దాన్ని మిస్ అయిపోతారు ఎంత నష్టపోతున్నారు నేను అనుకుంటాను ఎందుకు ఇలా వాడడం మనకి ఈ వాముడు వల్ల మనకి ఏ ఉపయోగం నోరు మూసుమూకుంటే పోతుంది కదా అని అనుకుంటారు అనుకుని మళ్లీ జనాల్ని చూసిన వెంటనే ఐఏఎసే ప్రమాదం ఉంది సుమా దే ఆర్ మిస్సింగ్ ద మిరకిల్ they are becoming victims of superstitions and they are promoting some useless guys we are kuf what is he telling one we are promote chesutunnaru anni naaga anpinchi ponle nandu titukundhe titukunnaru adha nenu cheptunna desakku titukundhe titko ee nilage vaadutaru adu ante adu ponu anukunte adu ponu let me say anni encheptunna i take the risk is it correct my mandan yellow button kada i take the risk of displeasing i take the risk of disclosure because i want people to see the truth life is a miracle epudu kanisindandi meeru vartamanalo getti ga nilabadu unnapudu maatrame kavate aa chidabhasa awareness ఆ అవేర్నెస్ యొక్క మహిమ దాని కారణం చేత స్పర్శేంద్రియము నేత్రేంద్రియము శ్రోత్రేంద్రియము ఇవన్నీ కూడా ఆ రూపములను తీసుకొస్తూ ఉంటాయి అదంతా మిస్ మీరు ఆ నేత్రేంద్రియము యొక్క శోభను మిస్ చెవులు చేసేటువంటి ఘనకార్యాన్ని మిస్ కాళ్ళు నడుస్తున్నప్పుడు స్పర్శ జ్ఞానము యొక్క మహిమను మిస్ అన్ని మిస్ ఎందుకని మీ ఫోకస్ భవిష్యత్తులో ఉంది తప్ప నడిచిన తర్వాత చేరుకునే లక్ష్యంలో ఉంది తప్ప నడవడం మీద లేదు భగవాన్ బుద్ధుడు గురించి చాలా మందికి తెలియని రహస్యం ఒకటి ఉంది అదేమిటో ఆయన ఎనభై ఏళ్లు చాలా ఆరోగ్యంగా బతికారు ఎనభై సంవత్సరంలో హి బికేమ్ స్టిక్ రోజులు స్టిక్ ఉండి ప్రాణం విధి పెట్టారు ఆయన ఆరోగ్య రహస్యం ఏమిటి అంటే ఆయన నడిచేవారు నడక నడక ఆయన ఆరోగ్య రహస్యం ఆ నడక యొక్క రహస్యం నడక నుండి ఆయన నడక నుండి వాకింగ్ మెడిటేషన్ అనే ఒక ధ్యానం పుట్టి అది ప్రపంచాన్నంతని కూడా ఉద్ధరించి ఆయన ఎలా నడిచేవారు అంటే లక్ష్యమును చేరాలి అనే దృష్టి లేకుండా నడిచివడాయి మనం ఎప్పుడు నడిచినా లక్ష్య దృష్టితోటే నడుస్తాం ఇక్కడి నుంచి కారు దాకా నడుస్తాను అని నడుస్తారు మీరు దాంతో మీరు వర్తమానంలో ఉన్నారు ఇక్కడి నుంచి ఆ మొగ దాకా నడిచి వెనక్కి వస్తాను అని నడుస్తారు మొగ చేరడము మళ్ళీ వెనక్కి రావడము వెనక్కి కాఫీ తయారుగా ఉంటుంది ముచ్చిపోవచ్చును కాఫీ కోసం ఆ మొగ దాకా వెళ్ళి రావడం కోసం నడుస్తారు ఎప్పుడు ఒక లక్ష్యం పెట్టుకుని నడుస్తారు దాంతో నడకలో ఉండే మిరకిల్ మీరు ఇస్తే కూడా నడక మెడిటేషన్ కాదండి ఆ నడుస్తున్నంతసేపు మనస్సు జంతువులు వేస్తూనే ఉంటుంది కోతిలాగా దర్ ఈజ్ నో మిరకిల్ మీ వాక్య కానీ బుద్ధుడు ఈ గ్రామంలో నడక మొదలుపెట్టేవాడు పొద్దున మధ్యాహ్నం అయ్యేటప్పటికీ ఆ గ్రామం చేరుకోవాలి అనే విధంగా ఆయన ఏనాడూ నడవలేదు కానీ ఏదో గ్రామం చేరినివాడు ఒకప్పుడు ఏమయ్యేదంటే నడకకి లక్ష్యము లేని నడక కనుక మధ్యాహ్నం అయ్యేప్పుడు అడవిలో ఉండేవాళ్ళు అప్పుడు అక్కడే విశ్రాంతి తీసుకుని అక్కడ ఉండే పళ్ళు ఫలాలు తిని సాయంకాలానికి మళ్ళీ గ్రామం చేరుకునేవాడు మళ్ళీ మళ్ళీ వంశగైన్ నడక గ్రామం చేరడం కోసం కాదు ఆ దిశలో నడుస్తారు ఆ గ్రామం చేరుకుంటారు అలా అంటే నడిచేప్పుడు కూడా లక్ష్యం లేకుంటారు ఇప్పుడు మెట్లు దిగుతున్నారనుకోండి రోడ్డు మీదకి వెళ్ళడం కోసం మెట్లు దిగుతారు కారు ఎక్కడం కోసం రోడ్డు మీదకి వెళ్తారు ఇంటికి వెళ్ళడం కోసం కారులో కూర్చుంటారు భోజనం చేయడం కోసం ఇంటికి వెళ్తారు నిద్రపోవడం కోసం భోజనం చేస్తారు ఎప్పుడు మీరు భవిష్యత్తులోనే ఉంటాను ఎప్పుడు వర్తమానంలో ఉండనే ఉండదు ఈ సత్యాన్ని గమనించే ఈ వర్తమానం అన్నది ఆ సవధానత అని దట్ ఈస్ ది మెరకిల్ ఆఫ్ లైఫ్ దాన్ని మరి అంతకంటే నేను ఏం వివరించాను చాలా ప్రధానమైన విషయం సాభాసమే తీజం ప్రరోహతి అతో బుద్ధి భా స నేను మరిచిపోయే అవకాశం ఉన్నది అందుకోసం చెప్తున్నాను నెక్స్ట్ క్లాస్ బుధవారం కాదు గురువారం ఓకే బుధవారం కాదు చూడండి గురువారం తప్పకుండా గుర్తు పెట్టుకోండి బుధవారం వచ్చేసేయటం కాదు గురువారం నెక్స్ట్ క్లాస్ ఓకే బుధవారం నేనేదో పని పెట్టుకున్నాను అది కాంకన్సేట్ గా పెట్టుకోవడం కోసం గురువారు క్లాస్ ఓకే మాయాభా మేఘాకాశాకాశతూ వ్యవస్థ పదచ్చేదం మాయా మాయా ఆసేనా అని అన్నాను నేను కాకపోతే మాయాభాసేన ఏకపదం కింద పోకపదం కింద చెప్పండి మాయాభాసేనా నాకు మళ్ళీ ఆ కరోతి మాత చూసే మాయా అని విడతీయాలని అనిపిస్తా కర్త ఉండద్దండి కరోతీకి కౌన్ కరోతి మాయా కరోతి ఉండద్దు ఆ మాయా కరోతి ఉండద్దు మాయాభా సైనా సమాసం చేస్తే అలా గుర్తుంది శ్లోకాలు అంటే అలా ఉంటాయి మాయాభాషేనా అని చెప్పొచ్చు కానీ వాక్యం కుదరదు మాయా ఆయన స్పష్టంగా విడదీసి రాశాడు ఇంగ్లీష్ లో అనువాదం వల్ల ఉంటాయి ఇక్కడ వ్యాఖ్యాత ఉన్నాడు రామకృష్ణ కవి ఆయన ఏమీ రాయలేదు ఇది ఆకాశ ఆకాశం వ్యవస్థితం ఇప్పుడు జీవుడు ఈశ్వరుడు అని ఇద్దరు ఎక్కడి నుంచి వచ్చారు భేదం ఉంది కదా మరి భేద భేదంతో మాట్లాడుతున్నారు కదా దీవశ్చ ఈ శని ద్వంద్వ సమాసం చేస్తే ఈ వేషం ద్వంద్వ సమాసం చేయాలంటే వేరు వేరు ఉండాలి లేకపోతే ఏకశ్రేష్టంలో పడిపోతుంది స్వరేషిభక్త అని సూత్రం పానీయ సూత్రం రామశ్చ రాయి స్వరూపం అంటే సమానమైన రూపము గలమైతే జీవా ఈశ స్వరూపములు కావుగా కాబట్టి జీవశ్చ ఈశ్చీవేశం అని ఏకశేష స్వరూపములకే పితృ మాతాపితలు ఉన్నటువంటి ఏకశేష అలాంటి సందర్భాలు కొన్ని కలము కాబట్టి జీవా ఈష అంటే విరూప పదములు వేర్వేరు రూపము గల పదములు కాబట్టి వేర్వేరు తత్వములు అయి ఉంటాయి అని అది కనుక ఇప్పుడు గురుము ఆవు అన్నారనుకోండి రెండు ఒకటా వేరువేల వేరువేరు కదా జీవుడు ఈశ్వరుడు వేరువేరు కదా కాబట్టి ఆ వేర్వేరుగా మనకి భాషిస్తాం ఇవి వేర్వేలుగా ఎవరు చేశారు మాయ చేసి అవిద్య జీవుణ్ణి ఈశ్వరుణ్ణి సెపరేట్ చేసి అజ్ఞానం చేసి పెట్టు స్వామి వివేకానంద బాగా నాకు ఇంకెవళ్ళు కనపడలేదు ఆ విధంగా వర్ణించిన వాళ్ళు ఆయన ఒక్కడే వర్ణించడం ఎలాగా రెండు పక్షులు ఉన్నాయి ద్వా సుపార్ణ రెండు పక్షులు సైలు కలిసి ఉంటున్నాయి ఎప్పుడు విడిపోయి ఉండవు జీవుడు ఈశ్వరుడు కోసం వెతకడం అది వేదాంతంలో పొసగదండి వేదాంతంలో పొసగదు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కోసం తిరుపతి బస్ ఎక్కి వెళ్లడం వేదాంతంలో కోసం ఎందుకని ఆయన అక్కడక్కడ అలా విడిపోయి ఉండాలి అప్పుడే బస్ ఎక్కి వెళ్లడం అనేది పోసింది జీవుడు ఈశ్వరుడు విడిపోయి ఉండరు ఎప్పుడు విడిపోయి విడిపోయి ఉంటే కదా విడిపోయి ఉంటే అప్పుడు వెళ్ళి కలిసి రావాలి దగ్గరికి వెళ్ళాలి విడిపోలేదు ఎప్పుడు ఎప్పుడు జీవేశ్వరుడు కలిసే ఉండాలి కలిసే ఉంట సయ మిత్రుడు కూడా ఈశ్వరుడు జీవుడికి మిత్రుడు జీవుడు ఈశ్వరుడికి మిత్రుడు కానీ ఈ సంగతి జీవుడికి తెలియదు జీవుడు అనుకుంటాడు అప్పుడప్పుడు ఈశ్వరుడు శత్రువు అప్పుడప్పుడు మిత్రుడని వీడు అనుకుంటా ఆయన అప్పుడప్పుడు శత్రువు కాదు ఎప్పుడు మిత్రుడే అప్పుడప్పుడు శత్రువు అనేది తప్పు ఎప్పుడు మిత్రుడే అంటే కాదని కష్టం ఇచ్చాడు కదా అప్పుడు శత్రువు కదా అంటే అది కూడా కష్టం కూడా శత్రువు కాదు మిత్రుడే ఇచ్చాడు కష్టం అని మనవల్ల చెప్తా కొన్ని కష్టాలు ఎలా ఉంటాయంటే దేవుడు మన మీద కక్ష కట్టి కష్టం ఇచ్చాడనే అనిపిస్తుంది మిత్రుడుగా ఇచ్చాడని అనిపించాడు మధ్యాహ్నం బయట రోడ్డు మీద నడుస్తుంటే తాతోండి మీద ఈశ్వరుడికి మన మీద కక్ష అనిపిస్తుంది తప్ప ఆయన మన మీద ఒక మైత్రీ భావంతో ఈ కష్టాన్ని ఇచ్చాడని అనిపించాడు అనిపిస్తే వాడు మరి మొత్తానికి ఈశ్వరుడు కష్టం ఇచ్చినప్పుడు కూడా ప్రేమతోటే కష్టాన్ని ఇచ్చాడు కాబట్టి ప్రేమతో కష్టాన్ని అంటే దాని దృష్టాంతం ఏం చెప్పాడంటే పిల్లవాడు మట్టిలో ఆడుకుంటున్నాడు తల్లి వచ్చి వాడి గుజ మీద ఒక్కడ దెబ్బ కొట్టి చేతితో ఒంటి చేతితో వాడిని లేవదేసి వాడికి నొప్పి కలిగితే కలిగింది లెక్క చేయకుండా వాడిని తీసుకెళ్లిపోయి బాత్రూమ్ లో పూలసి బాత్రూంలో కూర్చోబెట్టడం కాదు పోలెసి ఆ పక్కనే బట్టెట్లో ఉన్న నీళ్లు మద్దతుతో వాడి నెత్తి మీద దింబరించి వాడి ఏడుస్తూ ఉంటాడు ఈ మొత్తం ప్రక్రియలో వాడు గోరుఘోరుగా ఏడుస్తూ ఉంటాడు వాడి నెత్తి మీద పువ్వులుగా పులుసు పోసేసి ఉద్దేశి కళలో పడితే పడింది ఇంకా ఏడుస్తాడు వాడి స్నానం చేయించి అప్పుడు వాడికి బట్టలు వేసుకుంటాడు ఇప్పుడు తల్లి శత్రువు కనుక చేసిందా మిత్రు మిత్రభావంతో చేసింది శత్రుభావంతో చేస్తుందా నేను మా అమ్మగారి మీద ఒకసారి కోప్పడా నువ్వు కూకుడుగా పురుషనేది కనుక పెట్టే వంటే వంటకు నువ్వు నా మర్యాద నేను కోప్ప అంటే మా నాన్నగారు అన్నరా అలాగా పెద్దవాళ్ళతో అలా మాట్లాడకూడదు రా మరి ఏమిటండి కుగ్గురుకాయ పూసిన తిరిగిపోయే అసలు కళ్ళలోకి వెళ్తూ ఉంది కడుపు కడుపు అంటే అప్పుడు మా అమ్మగారు మాట చెప్పారు కళ్ళకి ఆరోగ్యానికి మంచిది ఏమీ పర్వాలేదు అది కుంగుడుకాయ పూసాలు కూడా మంచిది ఇంకేం చెప్తాం ఇలా ఇలా మండిపోతుంది అది కూడా మంచిది కాబట్టి ఈ భగవంతుడు మనకి కష్టాలు కూడా మన మంచి కోసమే ఇస్తున్నాడు అనమాట కానీ కొన్ని కష్టాల వల్ల అనిపించవచ్చు ఆ కష్టాలు కలుపుకున్నప్పుడు భగవంతుడు ఏదో కొంత శత్రుభాగం పెట్టే ఇస్తున్నాడు అనిపిస్తున్నాడు